నిర్గమవకాండం పంతొమ్మిది అధ్యాయంలో దేవుడి ఇచ్చినటువంటి ఆజ్ఞాలు మనం చూస్తున్నాం దేవుడి ఇచ్చిన ఆజ్ఞానాల్లో మొత్తం పది ఆజ్ఞాలు ఉన్నాయి అది ఈ పది ఆజ్ఞాలు రెండు విడదీసి ఈరోజు మాట్లాడని ఆశపడుతున్నాను అవి బహు జాగ్రత్తగా చూడండి ఆలోచన చేయండి నాలుగు ఆజ్ఞాలు మొదటి నాలుగు ఆజ్ఞాలు దేవునికి సంబంధించిన ఆజ్ఞాలుగా మనం ఇంక వాక్యంలో చూస్తుంటున్నాము అదే కన్ఫ్యూజ్ కావచ్చు మొదటి నాలుగు ఆజ్ఞాన్ని వివరిస్తాను మీకు మొదటి నాలుగు ఆజ్ఞాలు దేవునికి సంబంధించినాయి ఆరో ఆజ్ఞాలు మానవునికి సంబంధించినవి అవి ఏ విధంగా ఉన్నాయి మనం చూసినాం ఎప్పుడు ఎప్పుడైతే మోసతో దేవుడు మాట్లాడిన తర్వాత పోయిన వారం మనం చూసినాము నువ్వు పోయే అని దేవుడు మాట్లాడి ఉంటున్నారు దేవుడు వాళ్ళని వాళ్ళు కొంచెం అనుమానంలో డౌట్లు ఉన్న తర్వాత ఈయన కూడా మంత్రాలు చేశాడేమో అన్నటువంటి స్వభావంలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి నువ్వు వాళ్ళు ఇంకా మాట్లాడిన విషయాల్లో ఇంకొక విషయం కూడా మర్చిపోయినా లాస్ట్ టైం మర్చిపోలే టైం లేక వదిలేసినా కానీ ఇంకా ఏం మాట్లాడుతూ ఉంటాడంటే అలా నువ్వు పోయి మనం సిద్ధపరిచి మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ పది ఆధ్యాయులలో దేవుడు ఇచ్చినటువంటి నాలుగు ఆధ్యాయులు దేవునికి సంబంధించిన నాలుగు ఆధ్యాయులు మనము ధ్యానం చేయబోతుంటున్నాము మరి దేవుడి చిత్తండి వచ్చే వారము ఆ ఆరు ఆధ్యాయులు మనము ధ్యానం చేస్తాము నిర్గమా కాండము ఇరవై వచ్చిన చదువు నీ దేవుడనే యహోవాన నేనే నేనే దాసర గృహంలో ఐగుప్తు దేశంలో నుండి నేను వెలుపల్లికి రప్పిస్తేనే నేను తప్ప వేరే ఒక దేవుడు నీకు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు నీకు దేవునికి సంబంధించి దేవుడు నేనే నాకు చెందల అని దేవుడు మాట్లాడడం మొదలు పెట్టుంటున్నాడు ఎందుకు దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నా అంటే గత నలభై సంవత్సరాలు వీళ్ళకి వైఖరిని వీళ్ళకు మనస్తత్వంలో ఏ మాత్రం మారలేదు అనుభవించినాడు పరిపణ చూస్తుంటున్నాడు అనుభవించినాడు విగ్రహాలు చేసినా చూస్తుంటున్నాడు అందుకోసం దేవుడు ప్రత్యేక మోషకు ఈ ఆజ్ఞలను ఇచ్చినాడు చూస్తుంటున్నాం ధర్మశాస్త్రం ఆరంభమైనట్టు చూస్తూ ఉంటాం మనం దేవుడు ఆయన ప్రేమ గలవాడు కాబట్టి ఈ ఆజ్ఞలు ఇచ్చేసి ఈ ఆజ్ఞల ద్వారా ఆయన కానీ వీళ్ళు నన్ను తెలుసుకుంటారేమో నన్ను ఆరాధిస్తారేమో నాకు అనుకూలమైన బిడ్డలు ఉంటారేమో అన్న ఉద్దేశంతో దేవుడు వీళ్ళకు ప్రత్యేకమైన ఆజ్ఞలను ఇచ్చినా చూస్తుంటున్నాము ధర్మశాస్త్రం చాలా ప్రేమ అయితే అదే ధర్మశాస్త్ర యూదులు ఏమంటా ఉంటున్నారంటే వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉన్నది ధర్మశాస్త్ర ఏ విధంగా ఉంది ఆ విధంగా మనం పాటించాల చంపాలా శిక్షించాలా అన్నటువంటి స్వభావంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ ధర్మశాస్త్రి ఎనకా ఉన్నటువంటి సారాంశం అంటే ధర్మశాస్త్రి ప్రేమ లేదు ప్రేమించేది ప్రమనేస్తున్న వారు ఎవరిని శిక్షించలేదు అని ప్రేమించుకుంటున్నాడు ప్రేమతో ఈ లోకంలోనే పరిచయం చూస్తుంటున్నాం లోకమంతా కూడా ఆ స్త్రీని ద్వేషిస్తే లోకమంతా కూడా ఆమెను దూరం చేస్తే ఆ స్త్రీ కోసము ప్రత్యేకంగా ప్రభువులో వారు వెళ్ళి ఆమెతో మాట్లాడి చూస్తుంటున్నాం ఆ స్త్రీ స్త్రీ ఎవరు సమరా స్త్రీ ఇంచుమించు పన్నెండు గంటలకు కదా ఆయన శిష్యులు ఉన్నద తర్వాత కూడా శిష్యులను ఊర్లకు పంపించి వ్యక్తిగతంగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు ఆమె లోపల ఉండవచ్చు మనలో పాపాలు ఉండవచ్చు కానీ మనలో ఉన్న పాపాలు బహిరంగంగా అందరితో మాట్లాడిసిన అవసరం లేదు వ్యక్తిగతంగా ప్రభు మాట్లాడుతుంటున్నాడు అమ్మా ఈరోజు నుండి నీవు శుద్ధపరిచబడి ఉంటున్నావు ఈ రోజు నుండి నువ్వు నా ప్రేమను తెలుసుకున్నావు నిజంగా నువ్వు చూడండి అంటే దేవుని కూడా ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది దేవుడు నామను ఘనపరచాలక్కడ దేవుడు నామ ఘనపరచబడి ఉంటున్నది అక్కడ అంటే ధర్మశాస్త్రంకా ప్రేమ ఉన్నట్టు చూస్తున్నావు కదండి దేవుడు ప్రేమించి దేవుడుగా ఉంటున్నాడు నా తప్ప ఇంకా ఎవరు కూడా ఈ యొక్క ఘనత చెల్లకూడదు అని దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతుంటున్నాడు రెండో ఆదం మనం చూస్తాం ఇప్పుడు మనం చదవమ్మా నాలుగో వచ్చినాం పైన ఆకాశం అందే కానీ కింది భూమి అందే కానీ భూమి కింది నీళ్ళందే కానీ దేని రూపాయలను విగ్రహం అయ్యాను నువ్వు చేసుకునకూడదు ఈరోజు ఏం జరుగుతుందండి విగ్రహారాధన విగ్రహాలు పెట్టి ఉంటున్నారు ఈ రోజు మనం చూస్తే దేశమంతా కూడా అంటే దేవునికి అనుకూలంగా పోతున్నామా దేవునికి వ్యతిరేకంగా పోతున్నాం ఇది దేవునికి సంబంధించిన అర్థం దాని బాగా మీరు చదవండి ఇది నేనే తప్ప ఏది కూడా చేయకూడదు భూమి మీద కానీ నీళ్ళలా కానీ నీళ్ళలో కూడా ఏ విగ్రహం నువ్వు చేసుకునేకూడదు ఆయనకు చాలా బాగా ఆయన చాలా కోపం ప్రభు ఆయనకు వ్యతిరేకంగా నువ్వు ఇంకొక దేవుని చేసి ఆరాధన చేస్తుంటున్నావు సత్య స్వరూపణ దేవుని వదిలేసి ఇంకా ఎవరైనా ఆరాధన అది దేవునికి బాధకరమైన విషయం అందుకోసం ఆయన మాట్లాడడం మొదలు పెట్టు అందుకోసం మోసకు ఆజ్ఞలు ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాము ఈ ఆజ్ఞలు మనం చాలా దీర్ఘంగా ఆలోచన చేసి ధ్యానం చేసి మనం ఈ లోకంలోకి వెళ్ళడానికి మనం సిద్ధపడాల ఒకరు ఆయన కట్టడాలను ఆయన ఆజ్ఞలను మనం సంపూర్ణంగా నేర్చుకోకపోతే మనం కూడా అక్కడ ఇక్కడ కొన్ని తప్పులు చేసే అవకాశాలు చాలా మంది కనబడుతూ ఉంటాయి దేవుడు ఖచ్చితంగా మాట్లాడే ఆ రోజు పాత ని దేవుడు మాట్లాడిన మాటలు కాదు ఈ రోజు కూడా ఇదే జరుగుతుంది ఆ రోజు తప్పులే ఈ రోజు వెళ్తా ఉన్నాడు విగ్రహాధన ఆగిపోలేదు అంతకంటే ఎక్కువ ఉన్నట్టుంది ఇప్పుడు విగ్రహ విగ్రహారాధన అప్పుడైతే ఆరు ఏడు లక్షల మందిలా చూస్తున్నామే కానీ ఇప్పుడు ఇంకా ఒక్కొక్క కాలంలో ఏడు లక్షల మంది జనాభా ఉన్నది ఇప్పుడు కదండి అంటే దేవునికి సంతోషకరంగా ఉన్నదా అందులో మన బాధాకరంగా ఉందా విషయం అది మనం ఒకసారి పరిస్థితి అది దేవునికి సంబంధించినటువంటి ఆజ్ఞ మనం చూస్తుంటున్నాం ఏవోస్ వార్థ మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఒకసారి చూడండి ఏముంది అక్కడ ఏవోస్ వార్థ మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినాం అక్కడ ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్నాం చూస్తుంటున్నాం ఎవడు నువ్వు ఎప్పుడైనా నువ్వు దేవుడు చూడలేదు తండ్రి దమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిస నేను చాలా రకరకాలుగా బోధకులు వేసి మాట్లాడుతూ ఉంటున్నాను నేను చూస్తూ ఉంటాను దేవుడు నేను దేవుడు నాతోనే సాహసం చేస్తా ఉంటాడు అంటే దేవుడు అంత తేలికగా అంత చీప్ గా దేవుని నామం దూషించినట్టు దేవునితో ఆ విధంగా ఈ వాళ్ళ యొక్క పదజాలాలు ఏ విధంగా ఉంటున్నాయి మరి ఇక్కడ వాక్యం ఎప్పుడైనా కానీ దేవుని చూడలేదండి దేవుని చూడలేదు మరి పంతొమ్మిది అధ్యాయులు చూస్తా ఉంటే ఒక దేవుని అనుకూలంగా లేకపోతే ఆయన ఆ కొండను ముడితేనే చచ్చిపోతాడట దేవుడు చాలా రోషపోష గల దేవుడు దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత కఠినత్తుడు కూడా దేవుడు ఒక ప్రాంతంలో మీటింగ్ పెడుతున్నా నాకు తప్పకుండా రామారాజు చెప్పాను చాలా విశ్లిస్తే చివరికి నేను పోయినాడికి నువ్వే నడిపేయాలా అన్నారు స్థుతి ఆరాధన ఆరంభమైంది నాకు నడిపించుకున్నారు నడిపించాను ఆడ దగ్గర దగ్గర పది పదిహేను స్త్రీలు ఉన్నారు ఆమె ఎక్కువగా డామినేట్ చేసుకుంటా పోతా ఉన్నదాన్ని నేను ఆ విషయాలు గమనించాను నేను స్థుతి ఆరాధన ఉన్నాను తప్పుడు పాడతా నేను ఆ పాటను పాడాను ఒక పల్లవి వచ్చిన పాడాను నేను ఆ పాట పాడతా ఉంటే అనైంటికి వచ్చింది అక్కడ అభిషేకం వచ్చింది అక్కడ అభిషేకం వచ్చేసి ఆమె ఒక బరీద్వంతులకు ప్లేసినట్టు ఆమె మొదటి రోల్ ఉన్నా ఆమె వెనుకకి వెళ్ళిపోయింది నేను అది ఏది కూడా గమనించలేదు మధ్యాహ్నం రెండు గంటలకు ఆరాధన అయిపోయినాడు ఆమె వచ్చి ఫస్ట్ ఎవరైతే మీటింగ్ పెట్టారు వాళ్ళతో మాట్లాడండి నాకు తలకాయన ఉపయోగ వస్తుంది ఆయన ముఖం చూడలే చూడలేకపోతున్నాను నేను ఆయన మరి నాకు వచ్చి వీళ్ళు ఆడిన అయ్యా మరి ఈ విధంగా ఉన్నది మరి ఆమె అసలు ముఖం చూడదాక ఆమె నేను ఏం చెప్పాలా ఆర్గనైజర్లకు నేనన్నాను నేను కింద కూర్చుంటాను మీరు నడిపించుకోండి చెప్పాను ఎందుకంటే ఆమె నా ముఖము చూసే లేదు వద్దులేదు మరి ఆమెను చేయలేన నేను వచ్చి కింద కూర్చున్నాను ఆరాధన స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ ఆరాధన మొదలుపెట్టిందంటే సైతాన్ ఏ విధంగా అరుస్తా ఉంటారు స్టేట్ మొత్తం అరవడానే మొదలు పెట్టారు అలాంటి కేకాలు వేస్తా ఉన్నారు నా ఇంటి పక్క శనివారము మంగళవారం ఆమె సైతాన్ శక్తిలోకి పూజిస్తూ ఉంటారు చాలా మంది వస్తూ ఉన్నారు ఏ విధంగా అరుస్తా ఉంటారు అదే విధంగా అరవడం మొదలుపెట్టారు ఆ ప్రసంగులు కూడా హీలింగ్ ప్రేరాని మొదలు పెట్టేసి హీలింగ్ పేర్ల స్త్రీ లేడీ ఆమె దుంకుడు మొదలు పెట్టిందండి ఫస్ట్ టైం నా జీవితంలో చూడడం మొదలు పెట్టారండి అందరూ నిలబడ్డారు నేను ఇలా పడలేదు అందరి కన్ను మూసుకున్నాను నేను కన్ను మూసుకోలేదు నా బ్యాగ్ చదువుకొని వచ్చేసినాను నువ్వు పోతున్నావా అన్నారు మరి ఇంకా ఏముంది అని చెప్పిన ఇంకా ఏమున్నది ఇక్కడ నిన్ను చూసే దయ్యాలు పారిపోతా ఉంటాయి నువ్వు ఎవరో మాకు తెలుసు నువ్వు మమ్మల్ని నాశనం చేయాలి వచ్చున్నావు ఎవరంటారా అండి సేనా నేను వస్తేప్పుడు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తా ఉన్నాను ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలు నా జ్ఞాపకం వస్తా ఉన్నాయి నాకు అది నిజంగా దేవుణ్ణి మనం కొంచెం ప్రేమిస్తే దేవుడు ఎన్ని కారాలు చేస్తూ ఉంటాడు నా విశ్వాసం ఎంత బలపడదా నాలో ఎసే ఉన్నాడు కదా నాలో పర్శన దేవుడు నివసిస్తున్నాడు కదా నన్ను చూసే తట్టుకోలేకపోతున్నాను కదా ఒకవేళ ఆయన మైక్ తీసుకుని వాక్యం మొదలు అసలు ఏం జరిగేది అని నేను అనుకుంటా వస్తా ఉన్నాను ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడిని అనుసరించి నడిస్తే దేవుడు అనేక కార్యాలు చేస్తా ఉంటాడు ఏ బొమ్మైనా కానీ ఏ ప్రమిదలైనా కానీ ఈ భూమిపైన కానీ నీళ్ళైనా కానీ నువ్వు చేసుకోకూడదు ఎప్పుడైతే నువ్వు దాన్ని చేసుకోవో ఎప్పుడైనా దూరంగా ఉండి దేవుడిని ఆరాధన చేస్తావో దేవుడు నీ ద్వారా అనేక కార్యాలు చేస్తాడు చాలా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు అయితే వచ్చినా సార్ లా అయినాగా నీ దేవుడే యహోవాగ నేను రోషం గల దేవుడాను నేను నన్ను ద్వేషించే విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రి దోషమును కుమారుల మీ దగ్గర చూడండి ఒకసారి యూదు హిస్టరీని ఆలోచన చేస్తే కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళు స్టాటర్డ్ అయిపోయినారు ఒక దగ్గర లేరు వాళ్ళు వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళు ఉన్నారంటే ప్రతి క్షణం క్షణం భయంతో జీవిస్తూ ఉంటారు ప్రతి క్షణం క్షణం జీవి వాళ్ళు భయంతో ఉంటారు నేను ఒక విషయం చెప్పిన కొన్ని వారాలకి అమెరికా వాళ్ళు తెలుసుకున్న మందసం ఉన్నది తవ్వడానికి వచ్చారట వాళ్ళు అయితే వాళ్ళు చాలా భయపడిపోయారు ఒకవేళ మందసం నిజానం వస్తే దొరికిపోతే మేము ఆలయం కట్టాలా సలం రాజు కట్టిన ఆలయాన్ని మేము ఆలయం పాలస్థితిలో ఉన్నది ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికి మాకున్న గొడవ జరుగుతా ఉంది ఇది లేని తల కారు మాకు ఎందుకు శాంతితో లేరు ఆ తల్లిదండ్రుల దోషం పిల్లల మీద అన్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తా ఈ ఆజ్ఞ కూడా ప్రభుకు చెందినటువంటి ఆజ్ఞానే దేవునికి చెందినటువంటి ఆజ్ఞానే నేను రోషం పౌరుషకుల దేవుడాను ఈ రోజు ఆరాధన చేసి నేను బొమ్మలకు ముక్తే దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు మనం కొన్నిసార్లు ఫలించకపోవడం కారణం ఏంటంటే మనల్ని ఉన్న లోపాలు దేవుతో సాహసం చేయాలని అనుకుంటావు కానీ వెంటనే పడిపోతే నీ సాహసం ఏది ఏదో రకంగా నువ్వు పడిపోవచ్చు నువ్వు బొమ్మలగ్గ మొక్కునే కాకుండా చాలా సంవత్సర గీతం నా నాతో ఉన్నాయన్న సనిపోయి ఒక ఇంటికి పోయినాం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినాం ఆ సహోదరుడికి ఆ ప్రే దర్శనం కనబడుతుంది వాళ్ళ ఇంట్లో పేద తాజ్మహల్ తాజ్మహల్ ఉంది ఆ తాజ్మహల్ లో కొన్ని శక్తులు ఉన్నాయన్న ఆయన చెప్తా వాక్యం చెప్తా ఉంటే ఆయన ప్రార్థన చేస్తా ఉంటే ఆయనకి ఆటంకం వస్తా ఉంది కనబడతా ఉన్నారు అని చెప్పారు అమ్మ మీరు ఏమనుకోవద్దు మీరు ఏం చేయాలంటే మీరు ఇది తీసేయండి అయ్యా బ్రదర్ మాకు ఎంతో ప్రేమాత్మ ఇచ్చారు దీన్ని ఎట్లా తీయాలా దగ్గ దగద మరిసిపోతుంది కదా అన్నది దగ్గగా మరిచిపోని జగదగా మరిచిన తీసేయండి అమ్మ ఆ మాట నేను అన నీ దగ్గదగా ఉండే జగన్ తీసిపాడి మనం యథార్థంగా పోతూ కదా మనం అప్పుడైనా పదిహేను సంవత్సరాల అదే ఇప్పుడు కూడా అదే మాట్లాడుతుంటు కదా మనం దేవుడు ఎక్కడి తీగు ఉండేవాడు కదా తీసేది మీ జీవితంలో చూడండి మీ ఏ విధంగా ఆశీర్దింపబడతారు దేవుని యొక్క ఆశీర్వాద ఏ విధంగా మీద మీ మీదకి వస్తూ ఉంటాయి ఆ బొమ్మను ఆ పిక్చర్ తీసేయడానికి వాళ్ళు ఎంత కంగారు పడ్డారో కానీ వాళ్ళ ఇంట్లో ఒక బైబుల్ లేదు ఆ బొమ్మ ఉంది కానీ క్రైస్తవులు చెప్పుకోవడానికి బైబుల్ కూడా లేదు వాళ్ళ ఇంట్లో అమ్మ మేము బైబుల్ తీసుకుని చదవండి చెప్తాం అంటే కూడా ఏం లేదు అక్కడ అంటే నీ దేవుడు నీలో లేడు దేవుని సన్నిధి నీలో లేదు దేవుని ఆదాయం లేదు లేదు దేవుని ఏ విధంగా దేవుని కట్టడాన్ని అనుసరించి ఏ విధంగా అర్థం చర్చికి పోవు చర్చికి పోతే ఇక సీరియలు ఉంటాయి అవన్నీ వాళ్ళకు కట్టడంతో వాళ్ళ కట్టబడి ఉంటున్నారు వాళ్ళు క్రైస్తవులు మరి ఒక దిక్కు చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తే క్రైస్తవుల కంటే మేలేమో అనిపిస్తూ ఉంటుంది ఆయన కట్టడాలను అనుసరించి आय आज गईको ने अद्भुत कार्यालय से आरंभेस्टा लेडी लेडीलाइए नो जीविस्ते मन चाला शापग्रस्त आये अवकाश उदा नु प्रेमी ना आज गईको वारे वर वरकू कर्ण से वारे वशीर्वादी అక్కడేమో వెయ్యి తరముల దాకా వాళ్ళ తల్లిదండ్రుల దోషం ను వాళ్ళ పిల్లమే తీసుకొస్తా అంటున్నారు ఇక్కడ దేవుడు ఏం అంటే ఎవరైతే నా ఆత్మను గైకొని నా కట్టడి అనుసరించి ఎవరైతే నడుస్తా ఉంటారు వెయ్యి వరకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం వెయ్యి దాకా మనం ఉన్నాం మరి ఎప్పుడైతే ప్రభుల వచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా తప్పకుండా వెయ్యి తరంలో మనకు దేవుడు మనకు ఆశీర్దిస్తూ ఉంటున్నాడు అని ఆశీర్వాద చేత మనం ఇక్కడ మనకేదో మటితనం తయారు చేయలేదు అది ఆదిలో ఉండేది కానీ తర్వాత అట్లా ఒక తరం నుంచి మనం వస్తున్నాం మనం వెయ్యి తరాల యొక్క ఆశీర్వాదాలు మనము పొందుతుంటున్నాం మనం మరి ఈ ఆజ్ఞ ప్రభుల దేవుందేది నేను ఆశీర్వదిస్తున్నాను ఇంకా ఎవరు ఆశీర్వదించలేరు ఎవరు కూడా ఆశీర్వాదించది దేవుడు మాత్రమే ఆశీర్వాదించాల తర్వాత ఏడో వచ్చినాం దేవుడైనా ఏహోవా నామంని వ్యర్థంగా విచరింపకూడదు ఏహో తన నామంను వ్యర్థంగా విచరించే వారిని నిర్దోషిగా పెంచాడు చూడండి చాలా ఊతపదంతో మాట్లాడుతున్నాను నాకు దేవుడు మాట్లాడుతుంటున్నాడు నాకు దర్శనం వస్తూ ఉంటున్నాయి నా ద్వారానే కార్య జరుగుతూ ఉంటుంది నిజంగా చెబుతుందా అది నిజంగా అది వెళితముగా ఆయన మాటలను మనము ఆయన నామమును పలకూడదు వెళితంగా ఆయన నామం తీసుకోకూడదు పనికి రాకుండా కానీ ఆయనకు ఇష్టమైనటువంటి మాటలు కానే కావు ఇది నాలుగో ఆజ్ఞ ఆజ్ఞలలో పది నెలలో నాలుగో మాట్లాడుతున్నాను ఇప్పటిదాకా మాట్లాడిన నాలుగు ఆజ్ఞలు దేవునికి సంబంధించిన ఆజ్ఞలు మాత్రమే వెళితంగా నామమును మనము ఉచ్చరించకూడదు వరితంగా అయిన మనము తీసుకోకున్నాడు ఊరికనే పలకూడదు అట్లా చేసినా కానీ నువ్వు దేవునికి అవమానపరిచిన వాణిగా ఉంటావు దేవుని ప్రేమించే వాణిగా ఉండాలా మనం దేవుడు ఆయనకు ప్రేమిస్తున్నంతకు మనము ఈ లోకం నరుణగా సృష్టించుకుంటున్నాడు వరితంగా ఆయన నామంను పలికితంత కాదు ఇవాళ రేపు పొలిటికల్ లీడర్లు మీరే దేవుళ్ళు మీరే దేవుళ్ళు దేవుడి మాట్లాడుతున్నాను నేనే తప్ప వేరే దేవునికి ఉండకూడదు అమ్మా నాకు ఓటే నువ్వేనా దేవుడు నువ్వేనా దేవతరాలవు ఎక్కడ ఎక్కడ ఈ యుగం ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నది వాని స్వార్థం కోసం వాని పదవి కోసం వాని సీటు కోసము మీరు అందరా దేవులు అన్నాగానే మీరు పడబడ దేవులు పడిపోతున్నా పోయి ఓట్లేసేస్తున్నారు హమ్కు భగవాన్ బనాదియా అవునే ఉన్న బడా ఆత్మే ఆకే హమ్కు భగవాన్ బాధియా అరే పాలు నో భాయి తుమారే పై నోకో కారమారు అవుతా ఉన్నది మీరే మా దేవులు మీరే మా రక్షకులు మీరు లేదు మేము లేనేలేము మీరు ఉన్నందుకు ఈ రోజు మేము ఎక్కడున్నాము నువ్వు తర్వాత వాళ్ళు మాట్లాడే కానీ కూడా అవకాశం ఉన్న వాళ్ళు మాట్లాడకూడదు కానీ మీరు మా దేవుళ్ళు చూడండి అంటే జనాలను మోసం చేస్తున్నటువంటి పెద్ద నాయకులు పెద్దవాళ్ళు సంస్కృతి ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర సంస్కృతి ఎక్కడిది కానీ సంస్కృతి పాడదేవి వాళ్ళ దగ్గర అంటే ఇలాంటి స్వభావంతో కలిగినటువంటి కాబట్టి మనం ఏ విధంగా ఈ లోకంలో నివసించాలా ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించాలా దేవుని యొక్క ఆత్మలను నడవడానికి మనము ప్రయత్నం చేయాలా ఒక దేవునికి అనుకూలంగా మనం లేని ఎలా అయితే ఏవంశ వార్త అధ్యాయము పదిహేను వచ్చినాం ఏవంశ వార్త పద్నాలుగు అధ్యాయము పదిహేను వచ్చినాం ఒకసారి చూడండి మీరు నన్ను ప్రేమించలేడలా నా ఆత్మలకై కొందరు నేను తండ్రిని వేడుకుందును చూడండి మీరు నన్ను ప్రేమించిన మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకునేలా నేను ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను దేవుడు కోరుకునే అది ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడిచే వారికి ఉండాలా ఆయన ప్రేమించే వారిగా ఉండాలా దేవుడు మనకు అనేకూర్త బైబిల్ అంతా కూడా మనకున్న సందేశము ప్రేమ సందేశమే నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలా నిజమైన దేవుని అనుసరించి నడవాలా మనకు నువ్వు సువార్థ చెయ్యి చేయకపో ప్రేమించి ఆయనకు ఉంటే చాలు ఇతని ఇక్కడ ఇతరుల హాని చేయకుండా ఉంటే హాని అంటే మనం ఎవరో మండలు చేయం ఎవరి సొత్తు మనం సొమ్ము దోచుకోము అటువంటి పనులను చేయం మనం కానీ ఆయన ప్రేమిస్తా ఉంటే ఆయనకు ఆత్మ మనలో ఉంటే ఆయన ఆత్మనే ఆయన పరుష శక్తి కార్యం అలాంటి ఆత్మ మనలో నివసిస్తేందుకు మన సిద్ధపడి ఉండాలి ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలు ఆన్సరిస్తాం తప్పకుండా ఆత్మ మనలో నివసిస్తాం అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించడాక